ఐదు వందల నలభై ఐదవ సంకీర్తన ఇహ పరములకును ఇది సుఖము సహజావస్థే జరగేటి సుఖము శ్రీరమణుడే చింతాయకుడని ఊరకవుడు ఒక సుఖము కోరకుండగా కూడిన అర్థము ఆరయగై అతి సుఖము వసముగా పని వడితలకెత్తు కురుగానిది అధి సుఖము వసముగా పని వడితలకెత్తుక అసురు సురుగాని ది సుఖము యసరెత్తుక రెత్తు వని తోలక పసతన విధి కలపాటే సుఖము పెక్కు పెక్కుచలము పెనసుక తిరుగక ఒక్క సుఖం బౌటు రుసుఖము ఎక్కువ ప్రివేంకటేశ్వరు శరణని నిక్కితిమి ఇదే మా నిజమే సుఖము